కీర్తన ఇరవై ఏడు అయినదేది కానిది అందులోయేది నానారూపి శ్రీనాథుడే కాక అయినదేది కానిది అందులో ఏది నానారూపి శ్రీనాథుడే కాక ఎవరి దూషించేము ఎవరి భూషించేము ఎవరు స్వతంత్రులిందులో అవ్వల ఇవ్వల అంతరాత్ముడైన అవ్వన జాక్షుణి అనుటగాకా ఎందుకు కోపించేము ఎందుకు మెచ్చేము ఎందుకద్దు మేలు ఇందులో అందునిందుతాని అల్లుకొన్న నందన నందనునే నమ్ముటగాక ఏ చోటు మంచిది ఏ చోటు చెడ్డది ఏ చోటున శతమౌ ఇందులో కాచేటి శ్రీ వెంకటనాథుడే చేచేతగానా చెల్లించగాకా